భ బ్రాహ్మ సాకులు దేవా గొప్ప దేవ ఇద్దరాల మహాదేవ మనో చరు నుంచడా ప్రభా మీ కృపల జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా సంచరించండి భక్తి మాట్లాడి పాట నడిపించి అది మీరు మరి చేస్తున్నాం ప్రసమిన్ పాడిన తీర్తించిన నీ గుణము నేతీచగన కొన్ని ఆడి పాడుని సాక్షిగా ఇలాలో జీవించనా ఇలలో జీవించనా దిన మెల్లని పాడినా నీ గుణము నేతీచగననా కొనియాడి పాడిని సాశిగా ఇలాలో జీవించనా ఇలాలో జీవించనా గాయపడిన సమయాన మంచి సమరి నా గాయాడు కడిగిన దేవా ఆత్మైన వేళ్ళలో మెచ్చి నన్ను పోషించినావు దేవా గాయపడిన సమరా నా సమరి నా గాయాలు కడిగిన దేవా ఆత్మ అయిన వేళ్ళను మిచ్చి నన్ను పోషించినావు దేవా నేను ఇలవను ఎడబాయను నిన్ను ఇలవను ఎడబాయను నా ఏ దిన పాడినా జీవించిన నీకు నమ్ము నే తీ చగననా కొనియాడి పాడిని సాక్షిగా ఇలాలో జీవించనా ఇలాలో జీవించనా నా బలి నతి నందు నా నిందు పాని నడిచద వెనుకన్నే మర్చి ముందున్న దాని సహనంతా పరిగేతదం నా బనిహీనత నన్ను నా శనువన్న మోసి నిన్ను పాలిన నర్చెదం వెనుకన్నని మరిచి ముందున్న దానిని సహనంతా పరిగేతదం ఉన్నత పిలుపు కలకు బహుమానము ఉన్నత పిలుపు కలకు బహుమానము నేను పొందాలని దీని మెల్లనే పాడినా తీర్చించిన నీ గుణము నేను తీర్చగడనా కొనియాడి పాడిని సాచిగా ఇలాలో జీవించనా జీవించిన పాడినోన్ ఏ హోవ నా కపరి నాకు నిలేదు పచ్చి గల్ల చోట్ల మాచికతో నడుపు ఏ హోవ నాక పరి నాకులి చోట్లా పచిగల చోట్ల మాచికతో నడుపు మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభుయేసు నన్ను కరుణతో ధరించు మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభుయేసు నన్ను కరుణతో ఆదరించున్ ఏహోవనాక పరి నా లిమి లేదు చిగల చోట్ల మచ్చికతో నడుపున్ భగవాని ఎదుట ప్రేమతో నొక విందు ప్రభు సిద్ధము చేయున్ పరవశందెదను భగవాని ఎదుట ప్రేమతో నొక విందు ప్రభు సిద్ధము చేయున్ పరవశమందరను ఏ హోవ నా కపరి నాకు లేదు పాచిగల చోట్ల మాచికతో నడుపు నూనెతో నా తలను అభిషేకము చేయు నృదయము నిండి పొర్లు చున్నాది నూనెతో చేయున్ నారుదయము నిండి చున్నాది ఏహో అనాకపరి నాకు లేదు మాచిక గల చోట్ల మాచికతో నడుపు చిరకాలము నేను ప్రభు మందిరూలో నీవాసము చేతు సంతోష మందెదను చిరకాలమునూ ప్రభు మందిరూ నీవాసముచేతు సంతోష మందెదను ఏ హోవ నా కరీ నాకుమీ లేదు పచ్చిగల చోట్ల మాచ్చికతో నడుపు అలా ప్రేజరాడు బ్రదర్ వాక్యం ధ్యానించుకున్నామా ఫిలిపియన్స్ పిలిపియన్ రాసు అధ్యాయంలో ఫోర్త్ చాప్టర్ ఫోర్త్ వర్స్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన వాక్యమే ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం పరిశుద్ర ప్రేమల దేవ కృపల తండ్రి దేవ యేసు ప్రభ నీకే లెక్కలేని బంధనాల ప్రభా కృతజ్ఞతాస్తుతలు స్తోత హలలి రజ పరిశుద్ర వర్వశక్తివంతుడ సర్వాధికారి నీకే బంధనాల ప్రభ దేవ యేసూ ప్రభ మళ్ళీ వాక్యం ధ్యానిస్తుండగా ప్రభా మరి నీ యొక్క మాకు తోడించి నడిపించిన ప్రభ నా సొంత తలపులకు గద్దించి కొట్టివేసే ప్రభా నీ యొక్క తలపుల చేత మాకు దేవాయసు ప్రభా మాత్మీయమైన చోడని మాత్మీయమైన కళ్ళని మాత్మీయమైన జీవితాన్ని అన్నిటినీ ప్రభా ఏచు కృషి నామ స్వస్థ పరిశుని ప్రభా దేవాయూ ప్రభ మరి మా యొక్క నోట్లో ప్రభ నీ యొక్క వాక్యలను నింపమని ప్రార్థిష్టం తండి దేవాయచు ప్రభ యొక్క పరిశుద్ధాత్మ చేత నిండుకొని ప్రభా నీ సత్యని మేము ప్రకటించాలండి కాబట్టి ప్రభ యొక్క సాయం చేత మాకు ముందుకు యొక్క తలంపులకు చోటిచ్చి నడుచుకుంటాం కాబట్టి ప్రభ మాకు సహాయపడమని ప్రార్థిష్టం తండి యచు ప్రభ మన వాక్యం ద్వారా ప్రభ మీరే మాతో మాట్లాడి మారు ధర మీరు బలపరిచి స్థిరపరి ప్రభ మేము స్థిరంగా ఉండేలాగా సాయపడమని ప్రార్థిస్తూ ఈ యొక్క పరిశుద్ధాత్మహత్యత నడిపింపు దయచేయమని ఏచు క్రిస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఆల్మోస్ట్ మనకి తెలిసిన వాక్యమే ఎల్లప్పుడు ప్రభు ఆనందించుడి మరలా చెప్పుదునని ఉంటున్నదా అంటే ఎల్లప్పుడూ ప్రభు ఆనందించుడి మరలా చెప్పిదను ఆనందించుడి సో రిజాయ్స్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ ఐ విల్ సే ఇట్స్ अगेन రిజాయ్స్ సో రిజాయ్స్ ఇన్ ద లార్డ్ దేవుని అందు మనం ఎప్పుడు ఆ సంతోషపర్చాలి అంటే దేవుని ఎట్లా సంతోషపర్చాలి ఆల్మోస్ట్ ఈ వాక్యం మనకు తెలిసింది కాకపోతే ఇక్కడ ఏంది ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించడమంటే దేవుని ఎల్లప్పుడు స్తుతించడమొ ఆయనని ఎల్లప్పుడు స్తుతించాలి ఆయననే ఎల్లప్పుడు ఆయనని ఆనందించాలి అంటే మనం ఫస్ట్ రిజాయిస్ చూసుకుందాము రిజాయిస్ అంటే ఏంది సంతోషం అన్నమాట రిజాయిస్ ఆల్వేస్ రిజాయిస్ అంటే ఎల్లప్పుడూ ఆయనని సంతోష పెట్టడము సో రిజాయిస్ మనకు దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవుస్తుందంటే ఎల్లప్పుడు మనము దేవుని సంతోష పెట్టాలి అనంటే ఎట్లా సంతోష పెట్టాలా మాథ్యూ ఫిఫ్త్ చాప్టర్ ట్వెల్త్ వచ్చినంలో చూసుకుందాము మాథ్యూ ఫిఫ్త్ చాప్టర్ ట్వెల్త్ వర్షంలో మనకి ఏముంటుందంటే సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును ఈలాగున వారు మీకు పూర్వ అంటే పూర్వము నుండి ప్రవక్తలు హింసింపబడేది అంటే దేవుని యొక్క నామం నిమిత్తంలో మనకు ఏ హింస వచ్చినా బాధ వచ్చినా ఆ యొక్క సమయంలో మనం ఏం చేయాలంటే సంతోషించి ఆనందించాలి ఎవరైనా సంతోషిస్తారు అలాంటి సమయంలో ఎవరు కానీ ఆ చేశారు పెద్ద ప్రవక్తలు చేశారు చిన్న ప్రవక్తలు చేశారు ఎందుకంటే వాళ్ళు ఏజ్ ప్రభు యొక్క రుచి చూశారు ఎందుకంటే దేవుణ్ణి వాళ్ళు ఎంత ఆనందించినారంటే అంత ఆనందించినారు అపోసులైన పౌలు కూడా కదా ఆయన ఈ వాక్యం రాసిండే అపోసులైన పావులు దేవుడు ఆయనకు వాల్యూ పరిచిన ప్రతిదే ఆయన రాసినాడు ఎంత కంప్లీట్నెస్ గా దేవుణ్ణి అంగీకరించుకున్నాడు ఆయన హృదయంలోకి అంటే ఆయన ఎంత వాల్యూ ఇచ్చిండు దేవునికి ఎట్లా ఇచ్చిండే ఆయన జీవితాన్ని దేవుడు మార్చి వేసినాడు పౌలు లైఫ్ని దేవుడు మార్చి కదా అంటే ఒక సౌలుగా ఉన్నప్పుడు పౌలుగా చేంజ్ చేసిన దేవుడు సో ఆయనే ఆ రుచి ఎదిగినాడు దేవుని యొక్క వెలుగునాన్ని చూ చూడగలిగినాడు ఆ యొక్క దర్శనంలో ఎప్పుడైతే ఆ వెలుగును చూసిండో అప్పుడు ఆయన దేవుని రుచి చూసి తెలుసుకున్నాడు అనమాట సో ఆయన ఎలా తెలుసుకున్నాడు ఆయన దేవుని పట్ల ఎంతో సంతోషం కలిగి ఉన్నాడు మరి ఆయన జీవితంలో ప్రతి అనుభవం రాసుకుంటూ వచ్చినాడు కాబట్టి అందుకే ఆయన అంటుడు రిజాయిస్ ఇన్ ద లాడ్ ఆల్వేస్ అగైన్ ఐ విల్ సేర్ రిజాయిస్ అని అంటుడు అంటే మన ప్రవక్తలు కూడా చూడండి పెద్ద ప్రవక్తలే కానీ చిన్న ప్రవక్తలే కానీ ఆ పోసలే కానీ వీళ్ళందరూ ఎట్లా అంటే మన పూర్వం మందు ఉన్న ప్రవక్తలు చాలా మంది హింసింపబడ్డారు ఎట్లా అంటే సంతోషించి ఆనందించినారు వాళ్ళు కదా మనకు ఆల్మోస్ట్ తెలుసు కదా నా నిమిత్తము జనంలో మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధము చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు సంతోషించి ఆనందించమని చెప్పిండు దేవుడు సో వాళ్ళు సంతోషించి ఆనందించాలి అనంటే వాళ్ళు ఎంత ధన్యత పొందుకున్నారు మనల్ని ఎవరైనా తీరితే మనం సాహిస్తామా ఇది మన క్వశ్చన్ ఆయన ఏమంటుందో ఎల్లప్పుడూ ప్రభుని అందు ఆనందించమంటున్నాడు సంతోషించి ఆనందించమంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనల్ని తిట్టినా మనం ఉల్ట వాళ్ళని తిట్టగల తిడుతుంటాము అంటే దేవుని రుచి తెలిసి కూడా మళ్ళా తప్పు పనులు కానీ మనం అట్లా వెళ్ళొద్దనేసి దేవుడు ఈ వాక్యం చెప్తున్నాడు ఎల్లప్పుడు ఆయన సంతోషించాలి అనంటే మనల్ని ఎవరిని తిట్టినా కొట్టినా ఏది చేసినా మనం ఆ సమయంలో సంతోషించి ఆనందించాలి ఎందుకంటే ఓపిక ఎందుకు ఓపికపడాలో అది కూడా చెప్తా అప్పుడే కదా మనకు సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది ఎందుకంటే పర్లోక రాజ్యంలో మనకు ఫలం అంట అధిక అని చెప్తున్నాడు దేవుడు అంటే ఆయనేనే కదా గిఫ్ట్స్ ఇచ్చేది ప్రతిదీ సో ఇక్కడ మనం పొందిన ప్రతిదీ పర్లోక రాజ్యంలో మనము ఎట్లా సంతోషించి ఆనందించగలుగుతాము ఎట్లా మనకు ఉన్న ప్రతి బాధ వేదన దుఃఖము ఏది వచ్చినా మనకు సంతోషమే ఉంటుంది ఆనందే ఉంటది ఆ అనుభవం దేవుడు ఒక రోజు ఇచ్చిన అది నాకు అనిపించింది మా ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా ఏది ఉన్నా కానీ నాకు ఒక లాంటి హ్యాపీనెస్ అనిపించింది ఎందుకంటే ఆయన మన హృదయంలో ఉంటే మనకు సంతోషమే ప్రాధం చేసినప్పుడు కూడా ఎక్కడ సంతోషంతో ఆయన స్థుతిస్తుంటాము ఆరాధిస్తుంటాము కదా అట్లా అనమాట అందుకే మనం ఎట్లా అంటే ఆల్వేస్ రిజాయిస్ కావాలా మనము సంతోషించి ఆనందించాలా ఎందుకంటే ఇక్కడ చూడండి మనం సంతోషించి ఆనందించడానికి దేవుడు ఇంకొక విషయాన్ని కూడా మనకు చెప్తుండడు రోమా ట్వెల్త్ చాప్టర్ ట్వెల్త్ వచనంలో చూడండి అంటే రోమా ట్వెల్త్ చాప్టర్ లో ట్వెల్త్ వచనంలో ఏమనుంటుంది అంటే నిరీక్షణ గలవారై సంతోషించు శ్రమలయ్యందు ఓర్పు గలవారై ప్రాధయ్య ప్రాధనయందు పట్టుదల కలిగి ఉండు అని అంటే నిరీక్షణ కలిగి సంతోషముతో మనం ఎట్లంటే మనకు వచ్చిన మనం ఓర్చుకోవాలా శ్రమలన్నిట్లో మనము ఓర్చుకోవాలా ఎందుకు ఓర్చుకోవాలంటే అది కూడా నేను తర్వాత చెప్తా సో ఇవన్నీ మనకు ఎక్కడ తెలుసు అంటే మతే శ్వర్తలు తెలుస్తాయి ఆయన ఇచ్చే శ్రమ ఎందుకు ఆ ఓపిక ఆ ఓర్పు ఎందుకు మనకు రావాలా ఇవన్నీ ఎందుకంటే సంతోషించి ఆనందించడానికి అంటే మరలా దేవుని సంతోషించడము అంటే ఆయన హృదయాన్ని సంతోషపట్టాలా ఇప్పుడు దా మీద హృదయాన్ పేరు పొందుకున్నాడు అంటే ఆయన ఎల్లప్పుడు దేవుని స్థుతిస్తూనే ఉన్నాడు అందుకే ఆయన ఎల్లప్పుడు ఆనందించమని చెప్తున్నాడు అది ఎట్లా మనకు ఎన్ని బాధ వచ్చినా శ్రమలు వచ్చినా మనకు హింస వచ్చినా మన మీద ఎవరైనా చెడ్డం అంటారు పలికైన ఏది అన్నా అప్పుడు మనం అనుకోవాలా ఇది దేవుని యొక్క ఆజ్ఞ ద్వారానే మనకు వస్తుంది ఎందుకంటే మన విశ్వాసం బలపడాలి అనంటే అలాంటి సమస్యలు రావాల్సిందే అలాంటి సమస్యలు వస్తేనే మనం విజయం పొందగలుగుతాము కదా అలాంటి సమస్య రాకపోతే నువ్వు ఎట్లా జయించగలుగుతావు నీ జీవితంలో ఎట్లా అనుభవం వస్తుంది సో మన జీవితంలో అనుభవం రావడానికే దేవుడు అలాంటివి పెడతదన్నమాట ఎందుకంటే ఇప్పుడు రాబోయే దినాలు చాలా క్రిటికల్ గా ఉన్నాయని ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే సో క్రిటికల్ దేశెస్ల రాంగ రాంగ గొప్ప జనని ఆల్మోస్ట్ అర్థసాక్షులు అవుతారని మనకు తెలుసు కదా సో అలాంటి సమయంలో మనకు ఈ ఓర్పు అవసరము అందుకే దేవుడు అంటున్నాడు శ్రమలయ్యందు ఓర్పు పట్టుదల కలిగి ఉండు అని అంటే యూ హ్యావ్ టు బేర్ ఎవ్రీథింగ్ నువ్వన్నీ బేర్ చేయాలి అనంటే నీకు కావాల్సింది ఏంది ప్రేయర్ మనకు ప్రార్థన ఉంటేనే ఇవన్నీ చేయగలుగుతాం ప్రేయర్ ఉంటేనే ఇవన్నీ చేయగలుగుతాం ఎందుకంటే ధాన్యలు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఎంత ప్రార్థన కలిగి జీవించినడు మరి అన్నిట్లయినా విజయం పొందినడు కదా ఆయన ధాన్యలు ప్రతి దాంట్లో ఆయనకు కళలు వచ్చినా దర్శనాలు వచ్చినా ఏవి అర్థం కాకపోయినా ఏవైతే జరగబోతున్నా ప్రతిదీ దేవుడు ఆయనకు బయలుపరిచినప్పుడు ఆయన ప్రతిదీ ప్రార్థనలో పొందుకున్నాడు అంటే ఆయన ఎంతో సంతోషించాడు ఆయన ఎంత ఆనందించినడు దేవుడు అలాంటివి ఇచ్చినాడు ఆయన అలాంటివి బయలుపరిచినప్పుడు మరి ధాన్యులు కూడా ప్రాధాన్యత ఎంతో సంతోషించి ఆనందించినడు ఎందుకంటే ఆ నిరీక్షణ ఆయనలో ఉంది కాబట్టి అలాంటి నిరీక్షణ మనకు కూడా కావాలా మనం కూడా ప్రతి నిరీక్షణ కలిగి ముందుకు వెళ్ళాలి ఎందుకంటే విశ్వాసంలో మనం అంచులంచలుగా ఎదగాలి అనంటే నిరీక్షణ కలిగి మనం సంతోషించాలా ఎందుకంటే మనకు వచ్చిన శ్రమలో మనం ఓర్పు కలిగి ఉండాలా ప్రాధాన్యందు పట్టుదల కలిగి ఉండాలా ఎప్పుడైతే ప్రార్థన కలిగి మనము చూడు ప్రార్థనలు మనం ప్రతిదీ జయించగలుగుతాము ఈ వాక్యం అదే సెలవిస్తుండేది కదా ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి మరలా చెప్పును ఆనందించుడి మీ సాహసమును సకల్ల జనులకు తెలియజేయుడి సో బిఫోర్ దట్ నేను చెప్తా రిజాయిస్ అన్నప్పుడు మనము ఎట్లా దేవుని స్థుతించాలి ఎట్లా ఆరాధించాలి అది తెలుసుకుంటున్నాం అంటే మనకు బాధ వేదన దుఃఖం ఏది వచ్చినా మనం ఆ సమయంలో సంతోషించి ఎందుకంటే ఇప్పుడు రాబోయే దినాలు అవే రాబోయే దినాలు ఆల్మోస్ట్ మన దేశంలో కంటే బయట దేశంలో అయితే చాలా ఘోరంగా జరుగుతుంది అంటే ఎంతో మంది ఆతాసాక్షులు అవుతున్నారు కానీ చివరి వరకు ఆయనే ఏచుక్రీస్తు నామాన్ని ఇవ్వదలని ప్రతి వారు ఆనందిస్తారు ఎందుకంటే వాళ్ళు శ్రమలు పొందుతున్నారు వాళ్ళకు ఓర్పు అనేది వస్తుంది విజయం పొందుతారు వాళ్ళందరూ ఇక్కడ విజయం పొందిన వాళ్ళు పర్లో రాజ్యంలో కలుసుకోరా డెఫినెట్ గా వాళ్ళందరూ మీట్ అవుతారు సో మనం కూడా అంతే ఆయన ఎంతో సంతోషించి ఆనందించాలా అది అనమాట రిజాయి సార్ సో ఇన్ ద లాడ్ ఇన్ ద లార్డ్ అన్నప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాలా లార్డ్ అంటే ఈ లోకంలో చాలా మంది డిఫరెంట్ ప్లేసెస్ ఆలోచన చేస్తారు కానీ మనం మాత్రము మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఏజు ప్రభు డిజీజెస్ ని ఆయనే మనం ఆరాధిస్తామన్నమాట అయితే ఈ లోకంలో ఎట్లా అంటే దేవుని నమ్మిన బిడ్డలే అన్యుల్లాగా జీవించడము కదా కొంతమంది క్యాథలిక్ లో వెళ్తారు కొంతమంది ఇపో క్రైస్ట్ లాగా చేంజ్ అవుతారు ఒక్కొక్కరు ఒక్కొక్క రాగా అంటే నేమ్ మాత్రము జీజస్ దే పెడతారు ఫర్ ఎగ్జాంపుల్ మార్త మరియా మళ్ళా వాళ్ళ కొడుకు అట్లా పెట్టుకుంటారు లోకం అంటే వాళ్ళ క్రియేషన్ వాళ్ళు పెట్టుకుంటున్నారు సో అది రాంగ్ అని ఉంది అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నంటే రిజాయిస్ ఇన్ ద లాడ్ అంటే ఇన్ ద లాడ్ అన్నప్పుడు మనం ఒకరు జ్ఞాపకం చేసుకోవాలి Spoken of the Lord by the Prophets. That is, God is called the prophets. That prophet is going to be able to study. In Isaiah chapter 7, we read the verse in the 7th, 14th e 7th 14th versla, undi, and 14th verse. What is it? In Isaiah chapter 14, we read the verse in the name of Emmanuel. He is the king of kings. He is the king of kings. He is the king of kings. He is the king of kings. ఎందుకంటే ఐజిఎస్ సెవెంత్ చాప్టర్ ఫోర్టీన్త్ వర్స్ చదివితే మీకు అర్థమవుతుంది సెవెంత్ చాప్టర్ ఫోర్టీన్త్ వర్స్ చదువుతారా బ్రదర్ ఒక్కసారి సెవెన్ ఫోర్టీన్త్సాలో సెవెంత్ చాప్టర్ సెవెంత్ చాప్టర్ లా ఫోర్టీన్త్ వర్స్ చదవండి బ్రదర్ ఒక్కసారి కాబట్టి ప్రభువే తాని యొక్క సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి ఓకే బ్రదర్ ఇక్కడ మనకు అర్థమవుతుంది అంటే ఇన్ ద లార్డ్ లార్డ్ అన్నప్పుడు మనకు ఇక్కడ తెలియజేయబడుతుంది కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును కదా తనే ప్రభువు అంటే ఇక్కడ క్లియర్ గా చూపు అంటే తెలియజేయబడుతుంది కాబట్టి ప్రభువు అని అంటే లార్డ్ అన్నప్పుడు మనకు దేవుడు ఫస్ట్ ఆర్డర్ మనకు టెన్ కమాండ్ టెన్ కమాండ్మెంట్స్ లో ఫస్ట్ ఆజ్ఞ మన దేవుడిచ్చిన కదా యు షల్ హావ్ నో अदर గాడ్ బిఫోర్ మీ అంటే నీ దేవుడైన యెహోవాను నేనే నీకు తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనిది ఒకటి వర్డ్ మనకి ఇచ్చిన దేవుడు సో దీని అంటే లార్డ్ అంటే దానికి మీనింగ్ చెప్తున్నాను చాలా మంది లార్డ్ అంటాక చాలా మంది డిఫరెంట్ ways గా ఆలోచన చేశారు ఎందుకంటే లోకంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఒక్కొక్కలాగా ఆలోచన చేశారు కాబట్టి మనకిచ్చిన దేవుడు ఏజ్ కాబట్టి ఆయననే లార్డ్ హీస్ ఎ కింగ్ ఆయననే కింగ్ ఆఫ్ కింగ్స్ ఆయననే ఎవ్రీథింగ్ ఫర్ రాజ్ అంటే ఆయననే ఏజ్ ప్రభు అని ఇక్కడ తెలియజేయబడుతుంది ఎందుకనంటే ఆయన ఇక్కడ ఇమాని వేలు అని పేరు పెట్టబడను కదా ఇమాని పేరుకి అర్థం ఏంటిది తోడని అర్థము కదా ఆయన తోడు కాబట్టి మనకి ఒక దేవుడు మనకు తోడై ఉన్నాడు అంటే ఆ దేవుడే ఏసు ప్రభు అని ఇక్కడ క్లియర్ గా తెలియజేయబడుతుంది ఎందుకంటే మనకు మాథ్యూ ఫస్ట్ చాప్టర్ ట్వంటీ టూ లో కూడా ఉంటుంది అంటే స్పోకెన్ బై ద లాడ్ బై ద ప్రాఫిట్స్ అంటే దేవుడు ప్రవక్తలతో మాట్లాడినడు ఆ ప్రవక్త ఐజీఏ ప్రవక్తతో దేవుడు మాట్లాడింది అది ఇక్కడ బయలుపరచబడింది అది మనకి మన చూసుకుంటాము మాథ్యూ ఫస్ట్ చాప్టర్ ట్వంటీ లో చూసుకుంటాము ఎలా చూసుకుంటామంటే ఫస్ట్ ట్వంటీ లో ఇదిగో కన్య గర్భవతి కుమారుని కనెను ఆయన ఇమానియల్ అని పేరు పెట్టబడేది అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేర్చినట్లు ఆ ఇదంతయూ జరిగిన ఇమానుయుయల్ అనే పేరుకి భాషతరమును ఆ దేవుడు మనకు తోడని అర్థము అని ఇక్కడ మనకు రాయబడి ఉంది సో ఇక్కడ ఇంత క్లియరెన్స్ ఉంది అంటే లార్డ్ అన్నప్పుడు దేవుడు అన్నప్పుడు మనకి ఎప్పుడు ఎట్లా కృపగల దేవుడు తోడు దేవుడు అని మనం ప్రై కదా దయగల దేవుడు సో ఇవన్నీ మీనింగ్స్ ఎవరికి వస్తుంది అంటే లాడ్కి వస్తుంది లాడ్ అంటే జీజసే సో డిఫరెంట్ బేసెస్ లాగా చాలా మంది ఆలోచన చేశారు కానీ మనం ఆలోచన చేసేది మనం నమ్మేది బైబిల్ కాబట్టి ఈ బైబిల్ పరిశుద్ధత బైబిల్ కాబట్టి మనం నమ్మేది ఏజ్ ప్రభుని అంటే మన ప్రతి పాపమ్మ కొరకు మన శాపమ్మ కొరకు ఆయన సిల్వ మరణం పొందినను కాబట్టి ఇది కూడా మనం ఐజి ఏషియా ఫిఫ్టీ త్రీలో చూస్తాము ఈ వర్డ్స్ కూడా ఎందుకంటే ఆయన మన కొరకు అంటే ఆయన మన కొరకు శిల్వ మరణం పొందినప్పుడు ఆయన ఎంత సంతోషించున్నాడు తన తండ్రి ఆ ఫిఫ్టీ త్రీలో లెవెన్త్ ఉంటది ఆ తను నలగబడటం నాకు ఇష్టం ఆయన అని ఉంటది అక్కడ వర్డ్స్ ఫిఫ్టీ త్రీలో అంటే తన తండ్రి ఎంత సంతోషిస్తున్నాడు శిల్వ మరణం మనం ఎవరైనా సంతోషించగలుగుతామా మనకు చిన్న దెబ్బ దాక్తేనే అబ్బా అనే ఏడుస్తాము బాధపడుతుంటాము అయ్యో అని కానీ ఇప్పుడు రాబోయే దినాలు చాలా క్రిటికల్ కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే మనం ఎలా బేర్ చేయాలా ఎట్లా ముందుకు వెళ్ళాలంటే దానికి ఆధారము దేవుని యొక్క వాక్యమే ఆయన మనకు తోడుంటేనే ఇవన్నీ మనం చేయగలుగుతాము ఆయన తోడులేని మనం ఏం చేయలేము అందుకే ఇమాని ఎలా తోడని చెప్తున్నాడు దేవుడు అంటే ఐజియా ఫిఫ్టీ త్రీలో మనకు టెన్త్ వచ్చిన ఉంటాను అతనిని నలగొట్ట నలగొట్టుటకు ఏవోవా ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధికాలిగా చేయను చూడండి ఆ ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు పిల్లలు ఉన్నారు పిల్లల్ని మనం పంపించగలుగుతామా పోయి నువ్వు దెబ్బలు దీని రాపో అని ఎవరన్నా పంపించగలుగుతామా చెప్పండి ఒకవేళ మన పిల్లల్ని కొడితే నువ్వు ఎందుకు కొట్టినామా ఉల్టా మనం ప్రశ్నిస్తాం కానీ ఇక్కడ దేవుడు అట్లా ఎందుకంటే ఆ ప్రవచనం నెరవేర్చబడలా ప్రతి వర్డ్ నెరవేర్చబడాల కాబట్టి ఈ వాక్యము ఐదలో చెప్పిన వాక్యము మ్యాథీలో మనకు కనబడ్డది అంటే ఆ ప్రవచనం జరిగిపోయింది బిఫోర్ దట్ అంటే ఇర్మియా సెవెంటీ ఇయర్స్ తర్వాత ధాన్యాలు చూసి అదంతా గ్రహించిన అంటే సెవెంటీ ఇయర్స్ వరకు దేవుని యొక్క సువార్త అందబడలేదు ఆ పీరియడ్ మొత్తం సైలెంట్ గానే ఉండిపోయింది అంటే సైలెంట్ పీరియడ్ అయిపోయింది అది మొత్తము ఎందుకంటే మనం జకరయ్య అగ్గయ్య ఇక్కడ ఈ వర్సెస్లల్లో చూసుకుంటే కూడా అసలు దేవుని యొక్క సువార్త కోసం అక్కడ ఏం లేదు ఒకటే వాళ్ళు దేవుని యొక్క రాకడం కోసం అంటే ఏసు ప్రభు కదా అది తెలుసుకోవడానికి ఉన్నారు ఎందుకంటే అక్కడ కూడా ఏసు చంపడానికి ఎంత ప్రయత్నించినారు చాలా ప్రయత్నించినారు మళ్ళీ దేవుని యొక్క దూత దర్శనం ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ బత్లాహింకి నడిపించడం ఇవన్నీ జరుగుతాయి సో అంటే దేవుడు పుట్ట దేవుడు పుట్టే ముందు ఇవన్నీ అనమాట అంటే సెవెంటీ ఇయర్స్ బ్యాక్ సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు మనం తెలుసుకుంటుంటే ఈ ఇయర్ లో వచ్చేసరికి అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది ఏజ్ ప్రభు పుట్టినాక కూడా ఇంకా రాకడ త్వరలో ఉందని కూడా మనకు తెలుసు తెలిసినాక కూడా ఇంకా మనం ఎత్తు ఉన్నామంటే అని లైఫ్ అనేది లైట్ గా వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు తన కొడుకుని అక్కడనేమో తండ్రి లాగా మాట్లాడుతున్నాడు వచ్చేసరికి కుమారుని లాగా అంటే చూడండి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఒకటి అని మనకు తెలుసు కాబట్టి ఇక్కడ తన నలుగులకు ఏవో వాకు ఇష్టం ఆయను కదా అంటే ఆయన అతనికి వ్యాధి కలగజేయను చూడండి మన కొరకు ప్రతి పాపం ఆయన మీద వేసుకుని ఆయన షోల్డర్ పైన భరించుకోవడం ఎవ్రీథింగ్ సో అలాంటి దేవుని మనం ఎలా స్థుతించాలా ఎలా ఆరాధించాల ఆయనని కదా అందుకే ఈ వాక్యం చెప్తుంది The Lord, we call it in the Lord. Anthe, rejoice in the Lord. Rejoice in the Lord. Always again I will say rejoice. I will say rejoice in the Lord. We call it in the Lord. We call it in the Lord every day. We call it in the Lord. Look at the Lord. In the Lord's chapter lo, 34-35. This is always man, the Lord. Always is the Lord every day. జాన్ సిక్స్త్ చాప్టర్ 34-35 లు ఫైవ్ లో చూసుకున్నాము ఇది ఆల్మోస్ట్ మనకు తెలిసిన వాక్యమే ఎందుకంటే ఈ వాక్యంలో చాలా మీనింగ్స్ ఉన్నాయి దేవుడు ఒక్కొక్క వర్డ్ చదువుతుంటే చాలా అండర్స్టాండింగ్ బాగుంది అంటే ప్రతి దేవుడు ఎంత వేయమగలిగి రాపించండి ఈ వన్యాన్ని అర్థమవుతున్నాయి చూడండి ఆల్వేస్ అంటే రిజాయిస్ ఇన్ ద లాడ్ ఆల్వేస్ ఇప్పుడు మనం చూసుకుంటుంది ఆల్వేస్ ఆల్వేస్ అంటే ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ దేవుని స్థుతించడము ఎలా స్థుతించాలా అండ్ ఎట్లా ఆరాధించాలా అనేది ఇక్కడ మనం తెలుస్తుంది చూడండి మనం దేవుని అడగాల ఆ యోహాను సిక్స్త్ చాప్టర్ లో మనకు థర్టీ ఫోర్ లో ఉంటాయి చూడండి కావున వారు ప్రభువ ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనిది మాకు మాకే ఇవ్వండి ప్రభు అని అడుగుతున్నారు నెక్స్ట్ అందుకు వేసు వారితో ఇట్లా నేను జీవ ఆహారమునే నా యొద్ వచ్చివాడు ఏ మాసమును నా ఎందు విశ్వసించువాడు ఎల్లప్పుడూ దప్పిగొనడు అంటే దేవుడిక చెప్తున్నాడు చూడండి ఆ ఎల్లప్పుడూ నాకు ఎల్లప్పుడూ మాకు అనుగ్రహి అనుగ్రహించుమనిరి అంటే ఎల్లప్పుడూ అంటే ఆల్వేస్ ఆల్వేస్ మాకు ఇవు ప్రభువా అని అడుగుతున్నాడు అంటే ఇక్కడ మన వాక్యం ఏమని చూస్తున్నాము ఎల్లప్పుడూ ప్రభువు సో ఎల్లప్పుడు నువ్వు ఆనందించాలంటే నీ దగ్గర ఏముండాల ఎట్లా నువ్వు అంటే ఇదే వాక్యము అంటే జీవంబల్ దేవుడు కాబట్టి ఆయన ఒక్కటే మాత్రం చెప్తున్నాడు ఏ మాత్రమును ఆకలి అంటే దానికంటే ముందు ఏముంది ఇట్లా నేను జీవ ఆహారము నేనే అంటే జీవాహారం ఏసుప్రభే అంటే ఆయన వాక్యమే మనకు ఎవ్రీథింగ్ ఆయన వాక్యమే మనకు దారి చూపిస్తుంది మారు మనసు ఎట్లా పొందాలో ఇవన్నీ అంటే బైబిల్ ద్వారానే దేవుడు ఇచ్చిన ప్రతి వాక్యము జీవం ఉంటది ఇప్పుడు స్వస్థత లేని వారికి స్వస్థత కోసం వాక్యం చెప్తే స్వస్థత తక్షణమే కలుగుతుంది సో జీవం లేని వారికి ఈ వాక్యం చెప్తే జీవం వస్తుంది ఎగ్జాంపుల్ చూసుకుందాము ఇప్పుడు లాజ చనిపోయినాడు కదా లాజ చనిపోయినాక వాళ్ళు ఏడుస్తుంటారు లాజ చనిపోయినాక వాళ్ళు ఏడుస్తుంటారు ఏదిచి ప్రభ ఎట్లా ప్రభా అని అంటారు కానీ దేవుడు అక్కడ ఒక మంచి వర్డ్ చెప్తాడు ఎట్లా అంటే అయితే లాజ చనిపోయినాక వీళ్ళంతా బాధపడుతుంటారు కదా దేవుడు అక్కడ ఒకటి చెప్తాడు ఏమని చెప్తానంటే అందుకు ఏసు పునరుతమును జీవము నేనే నా చనిపోయినను బ్రతుకు బ్రతుకును అని అంటే చనిపోయిన వారు కూడా బ్రతుకును అంటే వాళ్ళు శరీరకరంగా చనిపోవచ్చేమో కానీ ఆత్మీయంగా వాళ్ళు బ్రతికే ఉన్నారని దేవుడు సెలవిస్తున్నాడు కదా అంటే జీవ ఆహారం కాబట్టి ఆయన వాక్యము మన హృదయం నా ఎందు వచ్చివాడు ఏ మాత్రము ఆకలి అని అంటుంది దేవుడు అంటే దేవుని మనం విశ్వాసం కలిగి నడుచుకుంటే మనం ఎట్లా అంటే శరీరకరంగా చనిపోవాల్సిందే ఆత్మీయంగా మనం జీవించాల్సిందే అంటే ఆత్మీయంగా మనం జీవించాలంటే మనకేం కావాలా జీవ ఆహారము నేనే అని అంటుడు జీవా ఆహారం నీకు ఎక్కడికి నుంచి రావాలా దేవుని యొక్క వాక్యం నుంచి నీకు రావాలా జీవా ఆహారము కదా ఆయన అంటారు కదా నేనే సత్యము నేనే జీవము నేనే మార్గం అని చెప్తాడు I am the వే ఐఎమ్ ద ట్రూత్ ఐఎమ్ ద లైట్ అంటారు సో ఎవ్రీథింగ్ ఆయననే కాబట్టి మనం ఆయన వాక్యని హృదయ పలకల మీద రాసుకోవాలా ఎందుకంటే డైసస్ క్రిటికల్ గా ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఉన్న వాక్యము రేపొద్దున దొరకపోవచ్చు అందుకే దేవుడు చెప్తున్నాడు ఇప్పటి నుంచి సిద్ధపడండి అంటే ఎల్లప్పుడు ప్రభువు నందు ఆనందించాడా అంటే ఆల్వేస్ ఆల్వేస్ అన్నప్పుడు ఇవి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు మనకు సమరస్ కోసం మనకు తెలుసు కదా వాక్యము ఆమె దాహం కోసం దేవుని అడుగుతుంది అంటే జాన్ మనకు థర్టీన్త్ చాప్టర్ లో ఉంటుంది ఫోర్త్ చాప్టర్ థర్టీ థర్టీన్త్ లో ఆల్వేస్ యోహను నాలుగు ఒకసారి తట్టింగ్ చదవరా బ్రదర్ అందుకు ఏసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొను నేను ఇచ్చిన నీళ్లు త్రాగు వాడు ఎప్పుడునూ దొనడు నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవం ఉన్న కై వాణిలో ఊరడి నీటి బుగగా ఉండునని చూడండి ఇక్కడ వర్డ్ ఏమని చెప్తుందంటే నీళ్లు నిత్య జీవము ఊది నీటి బుడుగలుగా ఉండునట్లు ఆమెతో చెప్పినంటే నువ్వు ఎప్పుడైతే దేవుని పట్ల ఆక్ష ఆంక్ష కలిగి ముందుకు వెళ్తుంటావో ఆల్వేస్ దేవుని పట్ల నువ్వు అంటే ఆయన వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవడము ఆయన ఇచ్చిన దర్శనం జ్ఞాపకం చేసుకుని ఆ దర్శనం ప్రకారంగా వెళ్ళిపోవడము అంటే దేవుడు ఇచ్చిన ప్రతి ఆజ్ఞ ఆయన ఏమన్నా ఆయన మాటని అనుసని అంటే ఆయన ప్రేమించిన వారు ఆయన సత్యాన్ని ప్రకటింపజేయాలి కదా అంటే ఆయన సత్యాన్ని ప్రకటిపజాలా సువార్త ప్రకటింపజేయాలా ఇదంతా మనకి ఇందులోనే యోహాన్ స్వార్తలోనే ఉంటుంది సో ఎప్పుడైతే మనం దేవుని పట్ల ఆశ కలిగి ముందుకు వెళ్తుంటామో అంటే తవ్విన కొద్దికి ఆ నీళ్ళు వస్తూనే ఉంటాయి అంటే నువ్వు డెప్త్ గా పోయినా కొద్దికి అది ఇంకా వస్తూనే ఉంటుంది వాటరు అట్లనే దేవుని యొక్క వాక్యము మనం ధ్యానించిన కొద్దికి ఇంకా వస్తూనే ఉంటుంది ఎందుకంటే ఈ వాక్యం చదివినప్పుడు నాకు ఏమని అర్థమైందంటే ఎప్పటికీ దప్పి గునకుండా ఇవు ప్రభా అని అడుగుతుంది కదా ఆ దేవుడు ఏమంటాడు ఆ ఇక్కడ ఏ వచ్చినం అంటే దేవుడు ఇక్కడ చెప్తాడు కదా నీకు ఐదు పెనిమిటీలు ఉండేవి ఇప్పుడు ఉన్నవాడు పెనిమిటి కాదు సత్యమే అని చెప్తేవని అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అని ఆ స్త్రీ ఏమంటుందంటే ఒకప్పుడు ఆమెకు దేవుడు తెలియదు కానీ దేవుడు వచ్చినానికి గుర్తుపట్టింది దేవుడిని ఒక ప్రవక్త చూసింది కానీ ఆమె ఇంకా గ్రహించలేదు ఆమె దేవుడు కానీ ఇక్కడ నాకేమని అర్థమైందంటే ఆ దేవుడు ఎలా అర్థం ఆ మామూలుగా ఆ కాలంలో చూసుకుంటే ఏజ్ ప్రభుని చాలా మంది బోధకులు అన్నాను అనుకున్నారు యాజ్ ఎ ప్రాఫెక్ గా అనుకున్నారు కానీ ఆయన దేవుళ్ళలాగా గుర్తించింది ఈ ట్వెల్వ్ మెంబర్స్ అంటే ఆ మాత్రమే దేవుళ్ళగా ఆయనని గుర్తించినారు ఇంకా మిగిలిన వాళ్ళంతా ప్రవక్త లేకపోతే బోధకుల ఆలోచన చేశారు ఆ కాలంలో కాబట్టి ఇప్పుడు మన కాలంకి వచ్చేసరికి ఏజ్ మనం తెలుసుకోగలిగినాము అంటే మనం తెలుసుకోగలిగినామంటే ఈ కారణం ఏంది ఏసు ప్రభు చూపించిన వే అనమాట దేవుడు మనకు దారి చూపించింది ఎట్లా చూపించింది దారి అని అంటే ఈ విధంగా ఎందుకంటే ఇక్కడ చూడండి ఆమె ప్రవక్త అని అంటే ఆత్మని వివేచించే మనం అందరం దేవుని అడగాలని ఆయన ఎప్పటి నుంచి చెప్తున్నాడు కదా సో ఇక్కడ ఆయన దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు ఈ వాక్యం మనకు అర్థమవుతుంది ఆమె ప్రవక్త అనుకుంటుంది ఇక్కడ మనము దేవుడు తెలుసుకుంటున్నాము ఎందుకంటే ఆయననే దేవుడు ఇక్కడ మీ ప్రవక్త లాగా ఆలోచన చేసింది నాకు అక్కడ అనిపించింది అంటే ఆత్మను విభజించే వరము దేవుడు అందుకే అడుగుమంటాడేమో అని అంటే దేవుడు అక్కడ యాజ్ ఎ పర్సన్ గా యాజ్ ఎ ఫాదర్ గా యాజ్ ఎ సన్ గా అక్కడ చూపించుడు అనమాట అంటే ఒక కామన్ పర్సన్ లాగా కూడా అక్కడ చూపించుడు ఒక ప్రవక్త లాగా కూడా చూపించుండు ఒక కుమారుని లాగా మళ్ళీ తండ్రి లాగా కూడా చూపిస్తున్నాడు తండ్రి లాగా ఎలా చూపిస్తున్నాడు అంటే అయ్యా ఆశ్రయం అంటది అయ్యా నీవు ప్రవక్తవని అంటే అయ్యా అయ్యా అన్నప్పుడు ఒక తండ్రి నీవు ప్రవక్తవని అంటే ఒక కుమారున్ లాగా అంటే ఆమె తండ్రి లాగా చూసింది కుమారుం చూసింది గ్రహించుతున్నాను అంటే యాజ్ అ కామన్ పర్సన్ గా ఆమె కామన్ పర్సన్ లాగా కూడా దేవుని చూస్తుంది అంటే ఆ టైం లో అట్లా సో ఈ వాక్యం ధ్యానించినప్పుడు నాకు అదే అనిపించింది అంటే ఎల్లప్పుడూ దప్పి కొనద్దు మనం దేవుణ్ణినే నానబడి ఉండాలి అనంటే ఆయన జీవ ఆహారము నేనే అని అంటున్నాడు కాబట్టి ఆ జీవ ఆరం కోసం మనము వెతుకుతూనే ఉండాలా నా యుద్ధ వచ్చేవాడు ఏ మాత్రము ఆకలి కొనడు నా ఎందు విశ్వసించేవాడు అంటే మనం ఆల్వేస్ బిలీవ్ అనేది ఉండాలా అంటే దేవుని మనం నమ్మకం పెట్టుకొని ఉండాలా ముందుకు వెళ్ళాలా కదా అందుకే చెప్తున్నాను రిజాయిస్ ఇన్ దాట్ ఆల్వేస్ అగైన్ ఐ విల్ సేర్ రిజాయిస్ అని కదా ఇప్పుడు అగైన్ ని చూసుకుందాము అగైన్ మాథ్యూ ట్వంటీ సిక్స్ ఫార్టీ ఫోర్ మాథ్యూ ట్వంటీ సిక్స్ ఫార్టీ ఫోర్ అంటే ఇక్కడ అగేన్ ఎందుకు చెప్పబడుతుందో చూడండి ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాట చెప్పు మూడు మాలు ప్రార్థన చేశాను అప్పుడు ఆయన తన శిష్యుల యుద్ధకు వచ్చి ఇక నిద్రపోయి ఆల అలసట తీర్చుకునుడి అంటే ఇక్కడ దేవుని యొక్క శిల్వం మరడం కోసం మాట్లాడుతుంది తెలియజేయబడుతుంది ఎట్లా అంటే ఇక్కడ రిపీటెడ్ గా ఉంది అందుకే అగైన్ అగైన్ అగైన్ అని చెప్తున్నాను ఎందుకు అనంటే దేవుడు ఏమంటాడు ఫార్టీ వచనంలో చూడండి మీరు శోధనలో ప్రవేశించకుండున్నట్లు వెలుకువగా ఉండి ప్రార్థించుడి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతులతో చెప్పి అంటే చూడండి శోధనలోకి ప్రవేశించినట్లు అంటే మనం శోధనలోకి వెళ్ళొద్దు అని అనుకునే ముందు మనం ఎట్లా ఉండాలంటే మెలుకువగా ఉండాలా అంటే నువ్వు ఎట్లా మెలుకువగా ఉండాలా ఆత్మీయమైన జీవితంలో మెలుకువగా ఉండాలా కదా ఆత్మీయమైన జీవితంలో మెలుకువ ఉండాలంటే ఇప్పుడు మనం పడుకుంటాము పడుకున్నప్పుడు కూడా మనము ఆ యొక్క కళలోనే నువ్వు ఎక్కడకి పోయినా దేవుని యొక్క సత్యాన్ని ప్రకటించడము ప్రార్థించడము వాక్యం ధ్యానించడము మెల్కుండడం అన్నట్టు తెలుస్తుంది మనం పండుకున్నాక కూడా డీప్ స్లీప్ లా వెళ్తుంటాము ఆ కొన్ని కళలు అర్థం కావు ఎందుకంటే మనం ఇంకా అంత కంప్లీట్నెస్ గా పోలియం కాబట్టి అర్థం కాదు సో నాకు ఇది చదివినప్పుడు నాకు అర్థమైంది దేవుడు ఆ విధంగా అర్థం చేయించును సో మీరు శోధంలోకి ప్రవేశించుకుంటున్నట్లు వేలుకుగా ఉండు అని అంటున్నావు సో ఎల్లప్పుడూ మనం వేలుకగా ఉండాలంటే ప్రైస్ చేయాల ఎట్లా ప్రార్థన చేస్తుంటే మనము అట్లా సిద్ధం ఎందుకు సిద్ధం ఆత్మీయం అనే జీవితంలో స్టెప్ బై స్టెప్ అనేది గ్రోత్ అవుతుంటాం అనమాట అందుకే ఇక్కడ చెప్తుండ్రు మన శరీరం ఏంటంటే బలహీనత కదా ఈ బలహీనత వల్ల మనం ఏం చేస్తామంటే ఇంకా కొంచెం సేపు అయినాక లేచి ప్రార్థన చేద్దామని చెప్తాము మళ్ళీ అలాగే స్టాప్ అయిపోతాం మళ్ళీ చేద్దామంటాం స్టాప్ అయిపోతాం అట్లా అంటే బలహీనత అనేది వస్తుంటది ఎందుకంటే ఆత్మ సిద్ధమే కదా దేవుడు కూడా ఆ దేవుడు కూడా ఏం చేస్తుందంటే అండ్ శిల్వ మరణం పోయినప్పుడు గెస్సెమన్న తోటకి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్తారు కదా దేవుడు పేతుడుని ఆ త్రీ మెంబర్స్ ని తీసుకెళ్ళినాక వాళ్ళకు ప్రార్థన చేయమని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు అంటే దేవుడు అక్కడ చెప్తున్నాడు అంటే వాళ్ళ ఆత్మసిద్ధమే ఉంది కానీ వాళ్ళ శరీరాలంతా బలహీనత అయిపోతుంది అందుకే దేవుడు వెలుకుగా ఉండండి ప్రార్థించుడి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతుడితో చెప్పి మరలా రెండు మార్లు వెళ్ళి నేను దీని త్రాగితేనే కానీ ఇది ఆ యుద్ధ నుండి తొలగిపోవుట ఆ సాధ్యమే కాని ఎడల నీ చిత్తము సిద్ధించునుగా కానీ ప్రార్థించిది అంటే చూడండి ఆ దేవుడు ఇక్కడ లాస్ట్ దేవుడు ప్రార్థన చేశాడు మళ్ళీ వెళ్ళి త్రీ మెంబర్స్ ని చూసాడు మళ్ళీ వాళ్ళు మళ్ళీ వెళ్తాడు మళ్ళీ తిరిగి చూసినప్పుడు మళ్ళీ అస్ టైం రిపీటెడ్ అగేన్స్ట్ అగేన్స్ట్ గా జరుగుతుంటుంది ఇంకా లాస్ట్ దేవుడు ఏమంటాడు ఇంకా మీరు వెళ్ళి అలసట తీర్చుకోండి అని చెప్తున్నారన్నమాట దేవుడు అంటే దేవునికి అర్థం అయిపోయింది అక్కడ ఇంకా వాళ్ళ శరీరంగా ఎంత బలహీనత ఉన్నాడు అందుకే ఆయన సమయం దగ్గర అందుకే ఆయన చెప్తున్నాడు ఏమని అంటే వెలుకుగా ఉండవని చెప్తున్నాడు సో అందుకే దేవుడు ఏం చేసిండు ఆయన శిల్వ మరణం ఆయన చనిపోయి తిరిగి వచ్చినాకనే అప్పుడు వీళ్ళు సిద్ధపడ్డారు అనమాట ఆత్మీయమైన జీవితంలో వాళ్ళు సిద్ధపడ్డారు ఎట్లా సిద్ధపడ్డారంట అప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకోగలిగినారు అప్పుడు వాళ్ళలో ఉన్న శరీర ప్రతి ఒక్క బలహీనత అనేది వెళ్ళిపోయింది ఆ పోస్టులకు ఈ ట్వెల్వ్ మెంబర్స్ డిసైపుల్స్ కి బిఫోర్ దట్ వాళ్ళకు శక్తి లేదు కాబట్టి శరీరకరంగా వాళ్ళు చాలా ఇదైపోయారు అంటే వాళ్ళ ఆత్మ సిద్ధంగా ఉంది కానీ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు కానీ అక్కడ దేవుడు చేసిండు ప్రతిదీ ఆయన అన్నిట్లా ఉండడు అన్నిటినీ జయించుడు అన్నిటినీ ఆ విజయం పొందిందన్నమాట దేవుడు ఎందుకంటే అవంతా మనకు తెలిసిందే మన ప్రతి పాపం కోసం శాపం కోసము ఎవ్రీథింగ్ ఆయన సిల్వ మరణం పొందిన దేవుడు కాబట్టి ఆయన చెప్తున్నాడు వెలుకుగా ఉండండి అంటే ప్రతిదీ ఆయన అనుభవించిన దేవుడు అంటే ఎవ్రీథింగ్ యాజ్ ఎ కామన్ పర్సన్ గా ఈ లోకం మీద వచ్చినడు ఆయన ఈ లోకంలో యాజ్ ఎ కామన్ పర్సన్ గా కూడా అన్నిటినీ ఎక్స్పీరియన్స్ అయినాడు అనుభవించినాడు ఇంకా ఆయన తండ్రి లాగా కూడా చూపించాడు ఇప్పుడు మన రోల్స్ వచ్చినాయి కాబట్టి దేవుని అనుసరించి మనం నడుచుకోవాలని చెప్తున్నాడు అంటే దేవుని అనుసరించి నడుచుకోవాలంటే ఆయన ప్రతి మాటని అనుసరించి నడుచుకోవాలి ఎందుకంటే ఆ దేవునికి కూడా బాదానే మనం ఆయన మాట వినకపోతే కూడా లాస్ట్ వచ్చినాం చూసుకుందాం ఒక్కసారి లూకా ఫిఫ్టీన్త్ చాప్టర్ లో మనకి అర్థమవుతుంది ఆయన ఎందుకు బాధపడతాడు ఆయన తిరిగి సంతోషిస్తాడు యేసుప్రభు కూడా లూకా ఫిఫ్టీన్త్ చాప్టర్ చూడండి ఈ అగ్గెన్స్ ఎట్లా రొటేట్ అవుతుందో చూడండి ఫిఫ్టీన్ చాప్టర్ పోర్త్ వచనంలో మీలో ఏ మనుషుకైననో నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒక్కటి తప్పిపోయిన ఎడల అతడు తొంభై తొమ్మిదిని విడిచిపెట్టి తప్పిపోయిన దొరికిన వరకు దానిని వెతికి వెళ్ళాడు అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులకు పొరుగు వారికి పిలిచి మీరు నాతో కూడా సంతోషించి తప్పిపోయినా నా గోరెలు దొరికినని వారితో చెప్పను కదా అట్లనే మారు మనసు అక్కర మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషమున కంటే ఒక పాపి విషయమై పరలోక ఎక్కువగా సంతోషము కలుగును ఇది పాయింట్ సెవెంత్ వస్ అంటే ఆ నైన్టీ నైన్ గొర్రెలు తొంభై తొమ్మిది గొర్రెలు ఉన్నాయి కదా ఆ గొర్రెలలోకించి నీతి మంతులు ఉన్నారు కానీ ఆ నీతి మంతులలో పాపక్షేమ ఒప్పుకోకపోతే ఆ దేవునికి అక్కడ ఏం అంటే దేవుడు చెప్తున్నాడు ఆ పాపక్షేమ ఒప్పుకొని మారు నిమిత్తమై ఆయన దగ్గరికి వస్తే ఆయన పర్లో రాజ్యంలో సంతోషించి ఆనందిస్తాను అంటున్నాడు దేవుడు అంటే మనం ప్రతి పాపక్షాపం ఆయన సన్నిధి ఒప్పుకోవాలా ఎవ్రీడే మనలో ఉన్న ప్రతి ఆయచకరం అనేది వెళ్ళిపోవాలంటే దేవుని అడుగుతేనే అని మనకు చూపిస్తాడు అనమాట కదా ఎందుకంటే ఇక్కడ సెవెంత్ వర్స్ అంతా క్లియర్ చెప్తుంది దేవుడు ఆ గురుల కోసం ఆ నీతిమంతుల కోసం కాకుండా దేవుడు ఇక్కడ ఏమని చెప్తుందంటే ఒక పాపి విషయమై అంటే పాపి విషయమై పరోలోక అంటే ఆ పాపము పాపి విషయంలో దేవుడు వచ్చిందనమాట అంటే ఇంత మందిని ఆయన రక్షించుకున్నాడు ఇంత మందిని ఆయన కాపాడబడినాడు అంటే ఇదంతటికి కారణం ఏంటంటే దేవుడు రావాల్సిందే మన ప్రతి పాపము ఆయన భుజాల మీద మూయాల్సిందే ఇంకా ఆయన శిల్వ తిరిగి లేదే అని ఈ వాక్యం అంత క్లియరెన్స్ గా చెప్తుంది అందుకే ఆ పాపం చేసిన ప్రతి విషయంలో ఇప్పుడు మనము దేవుని తెలుసుకున్నాము ఆయన రుచి చూసినాము ముందుకు వెళ్ళినాము సాగినము అంటారు కదా కొన్ని రోజులు దేవుళ్ళు ఉంటాము మళ్ళీ పడిపోతాము మళ్ళీ వెళ్తాం మళ్ళీ పడతాము తప్పిపోయిన కుమారుడు కూడా అంతే కదా తండ్రి దగ్గర నుంచి అన్ని తీసుకొని వెళ్ళిపోతాడు మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు ఉత్త చేతులతోసాడు కానీ తండ్రి ఆయన కోసం వెయిట్ చేశాడు ఆయన వచ్చినాక గట్టిగా హక్ చేసుకుని ఒక ఒక సెలబ్రేషన్ అనేది చేశాడు కదా అట్లని దేవుడు కూడా ఒక పాప అంటే మనలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పుకోవాల అంటే తప్పు చేసింది క్షమాపణ అడిగినాక మళ్ళా తిరిగి తప్పు చేయొద్దు అని ఈ వాక్యం క్లార క్లియర్ గా మనకు అంటే అగెయిన్స్ ఈ ఆ గేమ్స్ ఎందుకు చెప్పబడుతుందంటే మనము తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటాం ఆయన క్షమ కలిగిన దేవుడు కృప కలిగిన దేవుడు కాబట్టి ఆయన కనికరం కలిగిన దేవుడు కాబట్టి ఆయన ఎన్నిసార్లు క్షమించాడు కానీ ఒక రోజు క్షమించాడు ఎన్నిసార్లు క్షమించాలని కదా అందుకే ఆయన అంటున్నాడు మనము ఒక్కసారి ఆయన సన్నిధులు మన పాపక్షేమ పను ఒప్పుకున్నాక మళ్ళా రిపీటెడ్ గా తప్పు చేయొద్దు అందుకే Rejoice in the Lord. Always. Again I will say rejoice. Let's give it to me, 1 Corinthians in 4. Let's close the <Lord> first chapter, fourth verse. 1 Corinthians 1. 2 Corinthians 4. Christ my Christ, Your God is być facile of all of you. For your name is Your God. For your name is My God. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను సో మనము ఇవన్నిటికీ దేవునికి థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలన్నమాట ఎందుకు థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలంటే చూడండి ఆయన మన ప్రతి పాపం నిమిత్తం కోసం ఆయన వచ్చినడు మరి మన కోసం సిల్వ మరణం పొందిన దేవునికి థ్యాంక్స్ ఇవ్వలేమా అండ్ థ్యాంక్స్ ఇవ్వాల ఎందుకు ఫస్ట్ థింగ్ ఆయన మనల్ని రక్షించుకున్న మన పాపాన్ని కడిగివేసి నేను రక్షించుకున్నందుకు థ్యాంక్స్ చెప్పాల ఇంకోటి ఏంటంటే మనము మార్మంచు నిమిత్తము అంటే మనం మార్మంచు ఎట్లా పొందుతున్నాము బికాస్ ఆఫ్ గాడ్స్ వర్డ్ అంటే దేవుని యొక్క వాక్యం చేతనే కదా ఆయన వాక్యమే మన చూపిస్తుంది కదా వాక్యము ఒక దారి కదా యు ఆర్ ద వే యు ఆర్ ద లైట్ అండ్ ట్రూత్ అంటే దేవుని యొక్క వాక్యమే మనకు పాదలకు వెలుగని చూపిస్తుంది యు వర్డ్ ఈజ్ అ ల్యాండ్ టు మై ఫీట్ అండ్ ఎ లైట్ టు మై పాత్ కదా your word is a lamp to my feet and, God, and a light to my path అంటే దేవుని యొక్క వాక్యమే మన పాదలకు వెలుగు అండ్ a light to my path సో మనం ఎక్కడికి వెళ్ళినా అనే వాక్యమే చూపిస్తుంది వే కాబట్టి ఆ వాక్యమే మనృద్దల్లో ఉంటే మనము ఎల్లప్పుడూ సంతోషించి ఆనందిస్తుంటామన్నమాట అందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్తుంది క్రీస్తుయేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృప చూచి మి విషయమై నాకు మి విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతా స్థితులు చెల్లించుతున్నాను కదా ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థితులు చెల్లించాలా చూడండి దావిదు విషయంలో మనం చూసుకుంటాం ఎగ్జాంపుల్ గా ఆ దావ దావిదు ఆయన ఒక కింగ్ అని మనకు అందరికీ తెలుసు కానీ ఆయన తప్పు చేసినాక పచ్చతప పడినాక అయినాక ఆయన దేవుని సన్నిధిని ఇంకా వదలడు కదా అసలు దేవుని సన్నిధిని వదలడు ఆయన ఎంత బాగా ప్రాథం చేశాడు దేవునికి అట్లా ప్రాధం చేసడం ఇంకా అట్లా ఆయన సువాత ప్రకటింపజేశాడు ఎక్కడికైనా ఎందుకంటే ఆ కృతజ్ఞత స్థుతులు చెల్లించడము ఎక్కడ అంటే సామ్స్ వన్ ఫస్ట్ వచ్చినంలో ఉంటది మనకి నా ప్రాణము ఏహోవా ఏహోవాను స్థుతించుము నా జీవిత నేను ఏహోవాను స్థుతించదను నేను బ్రతుకాలం నా దేవునికి కీర్తించదను చూడండి నా ప్రాణము ఏహోవాను స్థుతించుము సో మనకు శామ్స్ వన్ నాట్ కూడా ఉంది కదా నా ప్రాణమా ఏహో వాను నా అంతరంగమా సమస్తమా ఆయన పరిశుద్ధనామాని సనుతించుము ఆయన చేసిన మేలున నువ్వు మరవకము అని అక్కడ ఉంటాయి కదా ఆయన చేసిన ప్రతి ఉపకారంలో మనం ఏవి కూడా మరవద్దని ఆ చెప్తుంది శామ్స్ వన్ నాట్ కూడా ఇక్కడ శామ్స్ వన్ నాట్ సిక్స్ ఫస్ట్ కూడా నా ప్రాణమ్మ ఏహో వానుతించుము కదా అంటే ఆయనకు నువ్వు అంతా కృతజ్ఞత ఎప్పుడు ఇప్పుడు ఈ సమయం మనకు చాలా ఇంపార్టెంట్ ప్రార్థన ఎందుకంటే ఆయన చెప్పిండు ప్రార్థనలో ఉండుమనడు వాక్యంలో ఉండుమనడు ఇంకా ప్రవర్తనలో కూడా ఉండుమనడు కదా ఈ ప్రార్థనలు కావాలా మనకి ఓర్పు కావాలా సహనం కావాలా ఇవన్నీ కావాలా ఎందుకంటే నేను చెప్పిన కదా ఓర్పు ప్రార్థించుట పట్టుదల కలిగి ఉండాలి అని సో ఈ వాక్యం చెప్తుంది ఓర్పు మనకి ఎందుకు అవసరమా అని ఈ చివర్ లో మనకు కావాల్సిందే ఓర్పు ఓర్పు లేని లైఫ్ వేస్ట్ అనమాట ఎందుకు ఓర్పు కావాలంటే రాంగరంగ దేవుని యొక్క బిడ్డలు అతసాక్షులు అవుతుంటారు కాబట్టి మనం అలాంటి వారికి ఓదార్చాలా చెప్పాలా వాళ్ళకి ఒక వేయిని తీసుకురావాలి అనంటే వాళ్ళకు ఈ వాక్యాలు చెప్పాల్సిందే ఎక్కడంటే రోమా ఫిఫ్త్ చాప్టర్ లో ఉంటుంది మనకి రోమా ఫిఫ్త్ చాప్టర్ చూడండి ఫిఫ్త్ వచ్చడంలో ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచుతూ మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమరింపబడి ఉన్నది ఎల అనగా బలహీనమైన ఉండగా క్రీస్తు యుక్త భక్తిహీను కొరకు చనిపోయిను నీతి కొరకు సహితము ఒక చనిపో ఆరు అంటే ఆయనకు మాత్రమే ఉంది ఆ ఇక నాలుగవచము ఇంకా చూడండి ఉంది అయితే కాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్ష పరీక్ష నిరీక్షణ కలగజేయునని ఎరిగి శ్రమలయ్యందు అతిశ్రయపడు మని అనుగ్రహింపబడి చూడండి ఇక్కడ శ్రమలయ్య శ్రమల చూడండి ఇక్కడ మెయిన్ అనమాట ఎక్కడంటే శ్రమలు మనకు శ్రమ వచ్చినప్పుడు ఒక ఓర్పు అనేది దేవుడిస్తుండు మళ్ళా ఆ ఓర్పు మనం గెలిచినాం కదా అనుకునేసరికి మళ్ళా సమస్య అనేది వస్తుంటే ఉంటది కదా పడుతుంటాము లేస్తుంటాము అది ఎందుకు ఇస్తుండే దేవుడు మనకు ఓర్పు రావడానికి పరీక్షలో విజయం పొందడానికి ఎక్స్పీరియన్స్ కలగడానికే ఇవన్నీ ఇచ్చినమాట అందుకే నిరీసిన సంతోషించే ఆ శ్రమలయ్యందు ఓర్పు ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉండాలన్నమాట అంటే ఇవన్నీ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి మనము ఆహారం తిన్నప్పుడు వాటర్ ఎంత ఇంపార్టెంటో ఫుడ్ ఎట్లా ఇంపార్టెంట్ మనకు శరీరానికి మంచిగా పెట్టుకోవడానికి సో మన ఆత్మీయమైన జీవితానికి కూడా ఆహారం అంతే ఇంపార్టెంట్ వాటర్ కూడా అంతే ఇంపార్టెంట్ అంటే ఎక్కట్లో వాక్యం ధ్యానిస్తుంటామో ఎక్కట్లో ప్రార్థన చేస్తుంటామో అట్లా స్థిరంగా ఉండగలుగుతాం సో అందుకే స్టాండింగ్ ప్లేమ్ ఇన్ ది లార్డ్ ప్రభువులో దృఢంగా నిలవబడము స్ట్రాంగ్నెస్ అనేది ఉండాలా అంటే నిలకడగా ఉండకుండా సారీ స్థిరమైన మంచు కలిగి ఉండాలన్నమాట సో అటు మన మంచు పరిగెత్తుతా ఉంటది మనం అట్లా పోకుండా స్థిరమైన మనసు కలిగి ఉండాలా స్ట్రాంగ్నెస్ అనేది ఉండాలా కదా అట్లా ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతాము అందుకే అందుకే కృతజ్ఞత స్థితి చెల్లించుకోవాలా హబకుక్ త్రీ లో ఉంటది నా రక్షణ కర్తనైన నా దేవుని అందు నేను సంతోషించదను ప్రభువగు ఎహోవా నాకు బలము ఆయన నాకు కాలం లేని కాళ్ళుగా చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును చూడండి ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును చూడండి ఆయన రక్షణ కర్తనైనా నా దేవుని అందు మనకు రక్షణ ఇచ్చుడు ఆయన రక్షణ దేవుడు కాబట్టి మన ఆయన శిల్వ మరణం పొందిన దేవుడు తిరిగి రానయ్యున్న దేవుడు మా ఎదుట మనం నిలబడాలంటే మనం ఎట్లుండాలంటే లేని కళ్ళు చేయను అంటే పరిగెత్తాల ఎందుకు పరిగెత్తాలి అంటే దేవుని యొక్క సత్యని ప్రకటించడానికి పరిగెత్తాల దేవుని యొక్క స్వాత అనేకులకు ప్రకటింపచడానికి మనం పరిగెత్తాల అట్లా పరిగెత్తుతుంటేనే కదా అనేకులకు దేవుని యొక్క వెలుగును ప్రకటింపగలుగుతాము అంటే దేవుని యొక్క సత్యని అనేకులకు చెప్పగలుగుతాము సో ఎప్పుడైతే మనం దేవుని యొక్క స్వాత ప్రకటింపజేస్తామో అప్పుడే ఆ వాళ్ళలో ఒక లైఫ్ అనేది దేవుని యొక్క ప్రేమనేది వాళ్ళని చూపించగలుగుతాము ప్రేమనేది వాళ్ళని చూపించగలుగుతాం ఎందుకంటే దేవుడు అదే చెప్తున్నారు కదా ఆయన ఈ లోకానికి వచ్చింది అందరిని రక్షించుకోవడానికి సో ఆయన కదా ఎంతోమంది అయితే ఆయన అనుగ్రహింపబడినారు వాళ్ళు అందరూ ఆయన రక్షణలో సో పరిశుద్ధులు పరిశుద్ధులు ఉంటారు అన్యాయం చేసే వాళ్ళు అన్యాయం లాగానే ఉంటారు కదా నీతిమంతులు నీతిమంతులు లాగానే ఉంటారు సో వాళ్ళంతా నీతిమంతులు పరిశుద్ధతలాగా మారాలి అనంటే వాళ్ళకు సత్యాన్ని ప్రకటింపజేయాల్సిందే అంటే గొప్ప జనకి దేవుని యొక్క సత్యాన్ని ప్రకటింపజేయాల్సిందే అందుకే అని అంటుడు ఆ దేవుని యొక్క సత్యాన్ని ప్రకటింపజేయాలా ఆ ఎట్లా అని రక్షణ మనకు ఉన్నత స్థలముల మీద మనము దేవుడి మండల నిలబెట్టింది ఉన్నత స్థలముల పైన కదా శివుని మనం నిలబడి కేకలు వేయాలి అనంటే వి హ్యావ్ టు గోటు సేవ అనమాట మనం వెళ్ళాల్సింది దేవుని యొక్క సేవని సత్యని ప్రకటింపజాల అన్ని కొరకు దేవుని యొక్క ఇంకా కదా అంటే ప్రతి విషయంలో ఎందు కృతజ్ఞతా స్థుతిని చెల్లించాలా సో ఎవ్రీథింగ్ దేవుడు మనకి ఇచ్చిన ప్రతి వాటి మనము థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలా ఇంకా ఇలాగూ చేయుట ఏ చుక్రస్ మీ విషయంలో దేవుని చిత్తము అంటే మనం ప్రార్థన చేసినప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే ఆయన చిత్తం మన పట్ల ఏముందో కదా దేవుడు మన కోసం ఎన్నో ప్లాన్స్ కలిగిన దేవుడు కాబట్టి అవన్నీ నువ్వు తెలుసుకోవాలంటే ఎట్లా తెలుసుకోగలుగుతావు దేవుని యొక్క వాక్యము ప్రార్థన ప్రార్థనలు ఉంటే దేవుడు ప్రతిదీ మనం బయలుపరచగదు బలపరుస్తుంటాడు ఆయన చిత్తం ఏంటిది మనకు కళల రూపంలోనే కానీ దర్శన రూపంలోనే కానీ దేవుడు చూపిస్తాడు వాక్యాల ద్వారా మనతో మాట్లాడతాడు కదా మరి ఇంకొకటి ఈ నైన్టీన్త్ వచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఆయన ఏమన్నాడు ఎల్లప్పుడూ ప్రభువు ఆనందించుడి మరలా చెబుతున్నాను కదా అంటే రిజాయ్స్ ఇన్ దాడ్ ఆల్వేస్ అగైన్ ఐ విల్ సైడ్ రిజాయ్స్ అంటే నువ్వు ఎల్లప్పుడూ ఆయన స్థుతించి ఆరాధించాలంటే మనకు ముఖ్యమైనది ఇది అంటే దేవుని యొక్క మనసు సంతోషపెట్టాలా అనే పరిశుద్ధాత్మను దుఃఖించద్దు అందుకే ఇక్కడ చెప్తుంది ఆత్మను ఆర్పకొడి. ఆత్మను ఆర్పకుడి ప్రవచించుటకును నిర్ నిర్లక్ష్యము సమస్తమును పరీక్షించి వేరేనైన దానిని చేపట్టి ప్రతి విషయంలో పీడునకు దూరంగా ఉండుడి అంటే మేలు అంటే ఏదైనా మనకు వచ్చిన దాంట్లో ఆత్మని ఆర్పకొడి అని అంటుంది దేవుడు ఆత్మని ఆర్పకుడి అని అంటే చాలా మంది ఆత్మ ఆరిపోతుంటుంది అంటే ఎవ్రీడే దేవుని యొక్క పరిశుద్ధాత్మ పొందుకోవాలా ఎవ్రీడే లేవంగానే ఆయన స్థుతించి ఆరాధించినప్పుడు ఆయన పరిశుధాత్మ మన మీద పొందుకోవాలన్నమాట మన ఖైజాలో కూడా ఉంటుంది సో ఆయన పరిశుద్ధాత్మ ఎల్లప్పుడు మన మీద ఉండాలా అంటే ఆయన చాలా సెన్సిటివ్ గాడ్ కాబట్టి ఆయన సెన్సిటివ్ ఏచిపోవో చిన్న దానికి కూడా ఆయన దుఃఖిస్తాడమమాట మనం చిన్న తప్పు చేసినా దుఃఖిస్తాడు చిన్న అబద్ధం ఆడినా అందుకే ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడు అది ఆర్పోకుండా దాన్ని వెలిగించుకుంటేనే ఉండాలని నువ్వు ఎట్లా వెలిగించుకుంటావు దేవుని యొక్క వాక్యం ద్వారానే మనకు ఉంటుందన్నమాట అంటే దేవుని యొక్క వాక్యం చేతనే మనం వెలిగింపబడుతుంటాము అందుకే ప్రవచించినట్టు అంటే దేవుని యొక్క సత్యని ప్రకటింపచ్చని చెప్తున్నాడు నిర్లక్ష్యం చేయొద్దని అంటున్నాడు మళ్ళా సమస్తమును పరీక్షించి అంటే ప్రతి దానిని మనం చూస్తుంటాము ముందు వెళ్తుంటాము మనం ప్రతి దాంట్లో ఎక్స్పీరియన్స్ అనేది దేవుడిసుడు అంటే ఏదైనా మేలు చేయాలి కానీ మరి ప్రతి విధమైన కీడుని కీడు ఏదైనా మన దగ్గరికి వస్తుంటే వాటికి మనం దూరంగా ఉండిపోవాలా అంటే కీడు మనకు రావడం ఎట్లా జరుగుతుందంటే మనం దేవుని యొక్క వాక్యంలో ఉంటాము ప్రార్థనలో ఉంటాము కదా ఇందక వాక్యంలో చూసుకున్నాం కదా ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనత సో శరీరం అనేది ఏం చేస్తుందంటే మనకు డామినేట్ చేస్తూ ఉంటది దేవుణ్ణి మనము ప్రార్థనలు ఉన్నప్పుడు ఆ ఇంకెంతసేపు ప్రార్థన చేస్తే స్టాప్ చేయి ఇంకెంతసేపు వాక్యం చెప్తూ స్టాప్ చేయి అని ఇట్లా కూడా మాట్లాడుతుంటది ఇలాంటి అనుభవం దేవుడు మనకి ఇస్తుంటాడు సో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఎట్లా దేవుని యొక్క పరిశుద్ధత్వ మనం పొందుకుంటూనే ఉండాలా ఆ ఆత్మ ఇంత కూడా ఆర్పద్ది అని దేవుడు అందుకే ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా కలిగి ఉండాలా నడుచుకోవాలంటే మరి ఈ వాక్యం చెప్తుంది తెసలోని అన్సర్ ఫస్ట్ దెసలోని ఫిఫ్త్ చాప్టర్ సిక్స్టీన్త్ వచ్చినంలా ఫిఫ్త్ చాప్టర్ సిక్స్టీన్త్ వచ్చనంలో ఉంటుంది ప్రతి విషయం అందు కృతజ్ఞతా చెల్లించుడి ఇలాగూ చేయుట ఏసుక్రిని మీ విషయంలో దేవుని చిత్తము ఆత్మను ఆర్పకుడి ప్రవచించుటకు నిర్లక్ష్యము చేయకుడి చూడండి ప్రవ అంటే ప్రవచించుటకును వర్డ్స్ అంటే దేవుని యొక్క సత్యని ప్రకటింప చేయాలని చెప్తున్నారు వాక్యంలో దేవుడు చేయకుడి సమస్తమును పరీక్షించి మెలి ఉన్న దానినై చేపట్టి కీడుని దూరంగా ఉండు ఇక్కడ సమాధానకర్త దేవుడై మిమ్మల్ని సంపూర్ణులుగా పరిశుద్ధ గాక మీ ఆత్మ జీవము శరీరము మన ప్రభు ఏసుక్రిస్తు రాకడయందు నిండా సంపూర్ణులుగా ఉండున్నట్లు కాపాడుబడును గాక చూడండి ఇది మెయిన్ వర్డ్స్ నేను ఇది చెప్పడమే వెతుకుతున్నాను సో ఇక్కడ ఇచ్చిన అంటే మనము ఎట్లుండంటే మెలకువగా ఉండాలా ఎవ్రీడే దేవుని యొక్క పరిశుధత్మ పొందుకోవాలా ఇంకా మనకి ఇచ్చిన దేవుడు మనకి ఎట్లుంటే ఆత్మ ఇచ్చాడు జీవం ఇచ్చాడు శరీరం కూడా అంటే శరీరం ఎట్లా ఆత్మ స్వాధీనంలోనే ఉండాలి కానీ శరీరం అనే స్వాధీనంలో ఉండద్దు ఆత్మ చెప్పిన మాట వినాలి కానీ శరీరం చెప్పిన మాట వినదని చెప్తుంది ఇక్కడ వాక్యము మన ప్రభువైన ఈసుక్రీసు రాకడందు అంటే దేవుని యొక్క రాకడ త్వరలో ఉంది కాబట్టి నింద రైతుల్లాగా మనం జీవించాల అబ్రహాము నింద రైతుల మన తండ్రి సో మనం కూడా నింద రైతుల్లాగా సంపూర్ణంగా అంటే కంప్లీట్నెస్ కావడానికి ముందుకు సాగిపోవాలన్నమాట అప్పుడే మనం కాపాడబడతాం అంటే దేవుడు ఇచ్చిన రక్షణని మనం పోగొట్టుకోవద్దు అంటే చివరి వరకు నిందా రైతుల లాగా మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది మరి దేవుడు ఈ వాక్యాన్ని ఆశీర్వదింపబడును గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధ దేవాయసు ప్రభా నీకే లెక్కలైన వందనా ప్రభ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రైన పరిశుద్ధ సర్వశక్తి మంతుడా నీకు వందనా ప్రభ మహిమ గణత ప్రభావం ప్రభా యుగ యుగాలకి నీకే చెరుణగాక దేవాయూ ప్రభా మరి వాక్యం చేత మాకు మాట్లాడి మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపిస్తున్నందుకు నీకు వందనాలి తండ్రి దేవా ఏసు ప్రభా ఎవ్రీడే ప్రభా నీ వాక్యని మేము ధ్యానించాలా అది ధ్యానించిన వాక్యని మేము మర్చిపోదు ప్రభా మా ఆత్మీయమైన జీవితంలో అది ఎదిగింప చేసుకోవాలా ప్రభా ముందుకు నడిపించమని ప్రార్థిస్తాం తండ్రి సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి దివా ప్రతి వాక్యంలో ఎంత జీవం ఉందో ఆ జీవం ఎల్లప్పుడూ మాకు కలుగుతూనే ఉండాలా ప్రభా దివ నువ్వు అనుగ్రహించే దిగుడో ప్రభా కాబట్టి ప్రభా మేమన్ని పొంది ఉన్నామని మేము విశ్వసిస్తూ మేము నమ్ముతున్నాం ప్రభా దేవ ప్రతి వాక్యంలో కూడా ప్రభా మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థించడం తండ్రి ఎల్లప్పుడూ ప్రభా నిన్ను సంతోషించాలా దేవా నీలో మేము ఉండాలా మాలో మీరు ఉండాలా ప్రభా దేవచ్చు ప్రభా మేము అలా జీవించేలాగా సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి నింద రైతుల లాగా మేము జీవించాలా దిన నీ పరిశుద్ధాత్మ పొందుకుంటూనే ఉండాలా అనేకులకు నీ సత్యం మేము ప్రకటింపచ్చాలా ప్రభా ఎక్కడ మేము నిర్లక్ష్యం చేయడానికి వీలేదు ప్రభా ఒకవేళ మాలో నిర్లక్ష్యం ఉంటే ప్రభా అది ఈ క్షణమే యేచుకృష్ణనామంలో గద్దించి కొట్టివని ప్రభా మాకు వచ్చిన ప్రతి కీరుని యేచు కృష్ణనామంలో గద్దించి కొట్టివని ప్రభా దేవాచుప్రభా మరి మీరే మాకు తోడయిండి నడిపించండి ఏ దేవా ఎల్లప్పుడు నిన్ను స్తుంచాలా ఆరాధించారు ప్రభా ఎందుకంటే ప్రభా నువ్వు సెలవించినావు నీ కృప ఎల్లప్పుడు మా మీద ఉంటుందని నువ్వు సెలవించినవు కాబట్టి ప్రభా మమ్మల్ని చెయ్యని పర్వతం మీద నిలబెట్టినందుకు నీకు వందల ప్రభా నీ కేక వేసేవారు మేము జీవించాలా మేం వాచ్మెన్ లాగా జీవించాలా అనేకులకు మేము సత్యాన్ని ప్రకటించాలా నీకు వెలుగుని మేము చూపించాల ప్రభా దేవాజు ప్రభా నీ నామం నిమిత్తంలో ప్రభా మాకు హింస వచ్చిన బాధ వచ్చిన దుఃఖం వచ్చినా ఏది వచ్చిన ప్రభా ఆ యొక్క సమయంలో మేము సంతోషించి ఆనందించాల ప్రభా అప్పుడే ప్రభా నీ యొక్క రాజ్యంలో ప్రభా ఫలము అధిక మగుణాన్ని నువ్వు సెలవిస్తున్న కాబట్టి ప్రభా మేము ప్రతి వాక్యము ప్రభా అది చదివింది మేము మర్చిపోకుండా ఎవ్రీథింగ్ మా రుదల ఫలితం మేము రాసుకోవాలా అది మాకు జ్ఞాపకం చేయమని మేము ప్రార్థించడం తండీ మాకు సహాయపడమని ప్రార్థించడం తండి ఈ పరిశుద్ధాత్మకత మాకు ముందుకు నడిపించండి ఇంకా మేము ఇంకా లోతైన మర్మలో తెలుసుకునేలాగా సహాయపడమని ప్రార్థించడం తండీ దేవాయ్ ప్రభా ప్రతి బ్రదర్స్ ని సిస్టర్స్ ని దీవించండి వారి సేవ జీవితాన్ని ఫలిబరితని దయచేయండి ప్రభావ దేవా ప్రతి వారిని యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీ యొక్క పనులు మేము మంత్రం నిఘ్నమైపోయేలాగా సాయపడమని ప్రార్థిస్తూ నీ యొక్క రాకడికి మందరిని సిద్ధపరచుకోమని యేసుక్రిస్తు నామంలో ప్రార్థం తండ్రి ప్రభ పరిశుద్ధుడా మహాఘనుడా మహోన్నతుడ మహిమగల దేవ కృపా సత్య సంపూర్ణుడా సర్వశక్తిమంతుడా ఈ సాయంత్ర సమయం అందు ప్రభ ఇచ్చిన సమయం వాక్యం ద్వారా న తండ్రి ప్రభ మమ్మల్ని బలపరిచిన నీ అందు ఆనందించుటకు ప్రభ కృప చూపించండి అన్ని సమయంలో అన్ని వేళలో ప్రభుత్వ ప్రతి ప్రతి సిచ్యువేషన్ కి నా తండ్రి ప్రభ మేము సమాధానంగా సంతోషంగా ఉండుటకు నీ అందు ఆనందించుటకు మాకు నేర్పించండి ఎందుకంటే ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో మహా ఆనందం కలుగుతుంది నాయన అదేవిధంగా ప్రభ ఈ లోక రీతిగా కూడా ప్రభ మేము చింతలన్నిటినీ మీ మీద వేసి ప్రభ మేము సంతోషంగా ఉండుటకును ఎల్లప్పుడూ ఆనందించుడి మరలా చెప్పదును ఆనందించుడి అన్న నీ యొక్క వాక్యం బట్టి ప్రభ వందనాలు చెల్లిస్తున్నా ప్రభ సమాధానంగా సంతోషంగా ఉండేటకు నేర్పించండి ప్రతి దుఃఖంలో ప్రతి ప్రభ ప్రతి బాధల్లో కూడా ప్రభ ప్రతి నిందల్లో నతి అవమానంలో కూడా మేము సంతోషించుటకు నీ అందు ఆనందించుటకు మాకు నేర్పించండి నాయన విజ్ఞాపన ప్రార్థనలో ప్రభ నా ప్రతి ఒక్క బిడిని బిరు నాయన కామమ్మ సిస్టర్ క్యాన్సర్ రిపోర్ట్స్ ప్రభా నెగిటివ్ రావాలి తండ్రి ఆ బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం దాయిచ్చేయండి నిశ్చిత బిడ్డను ప్రభావం ముట్టండి ప్రభా సంపూర్ణ ఆరోగ్యం దాయిచేయండి ఆ బిడ్డ ప్రభన్న తండ్రి ఆ నడుచుటకు కృప చూపించండి సమాధానంతో ఆ కుటుంబంలో నింపమని నా ప్రభా కావ్య సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభన్న ఇంకా ఎంతమంది అయితే ప్రార్థనా అవసతులు అడుగుతున్నారో ప్రభ ప్రతి ఒక్క బిడ్డ యొక్క సమస్యను ఎరిగిన దేవుడు నాయన నీ ఎందు ప్రభ ఎంతో మేలు ఎంతో ధన్యత పొంది ఉన్నాం తండ్రి ప్రభని యొక్క మహిమలు నివసింపచేస్తున్న దేవ ప్రతి అనారోగ్యం మీద ప్రభ మాకు విజయం దయచేయండి ఎందుకంటే సమస్యలన్నిటినీ జయించిన వాడవు పాపంని శాపంని చిదగదొక్కిన వాడవు సాతాన నా తండ్రి జయ జీవితం జీవించటకు మాకు ఇచ్చిన తండ్రి యొక్క తరుణంలో ప్రభా రోగాలు మమ్మల్ని వెన్నంటినప్పుడు ప్రభ బాధలు ఏదలోక రీతిగా శారీరకగా నా తండ్రి ఆర్థికంగా మరియు తీస్తున్నప్పుడు ప్రతి విధమైన అనారోగ్యం ముట్టి స్వస్థపరచండి ప్రభ ఉద్యోగం లేని బిడ్ల కోసం ప్రార్థిస్తున్నాను వారికి నా సరైన జాబు తండ్రి ప్రభ మీరు ఆ ఓపెన్ చేయండి నాయన తండ్రి మేము ఎక్కడ స్థిరంగా ఉంటే మా ఉద్యోగంలో సమాధానం ఉంటుందో ఆ ప్రాంతంలో మమ్మల్ని నడిపించి మనం ప్రార్థిస్తున్నాం నా ప్రభలో తండ్రి ప్రతి ఒక్క బిడ్డ విషయంలో నా తండ్రి రవి జిల్లా బ్రదర్ విషయంలో కానీ కావ్య సిస్టర్ విషయంలో రేణుకా సిస్టర్ విషయంలో ప్రభ మనోజ్ బ్రదర్ విషయంలో ప్రతి బిడ్డల విషయంలో సంపూర్ణ ఆరోగ్యం ప్రభ గృహ గృహంలో సంపూర్ణ సమాధానం నా తండ్రి శరీరంలో తండ్రి సంపూర్ణ నా శక్తిని బలంను మీరు దాయి చేయండి ప్రభాని యొక్క రక్త ప్రోక్షణ చేత ప్రతి ఒక్క బిడ్డను బలపరచమని ప్రతి రకమైన అపవాది క్రియలు మంత్ర తంత్రాలు ప్రభా చీకటి శక్తులని శక్తి గెలినాంలో కాలిపోవును కాక ప్రభాని యొక్క కృపల బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి ప్రతి ఒక్క బిడ్ల మీరు తీర్చండి మేము అడగక మీరు అన్ని ఎదిగిన దేవుడు ప్రభ అడిగి ఊహించి వాటి కూడా మరి అధికంగా దయచేయి వాడవు నాయన నా తండ్రి మీకు ఏది అవసరమో అది పార్లోకమందులు నా తండ్రికి తెలుసును అని ప్రభా నువ్వు మాకు ఇచ్చిన యొక్క భయంని బట్టి నీకు వదనాలు చెల్లిస్తున్నాం ప్రతి ఆరోగ్య విషయంలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డని మీద తండ్రి తండ్రి స్వస్థత అనేది ప్రభా చేత జరుగుతుంది ప్రభ నోటి మాట సెలవిచ్చి ప్రభ స్వస్థత దయచిన నా తండ్రి వేసే కార్యం జరిగించింది బిడ్డలో నా తండ్రి విజ్ఞాపనలలో ప్రతి ఒక్క బట్టి నీకు ప్రభ మొరపెట్టుకుంటున్నాం ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మీరు కార్యంలు జరిగించాడు నాయన నా తండ్రి వేదనలో పడకుండా ప్రభా శోధనలో పడకుండా నా తండ్రి నీ వాక్య ధ్యానంలో బలపడుతున్న తండ్రి నీ యొక్క వాక్యం చేతనైతే ప్రభ సమాధానంతో సంతోషంతో ప్రభ ముందుకు సాగుటకు ప్రతి ఒక్క బిడ్డను మీరు ప్రత్యేక రీతిగా దర్శించండి ప్రతి ఒక్కరిని ప్రభ మీరు దృష్టించండి ఎస్ఐ ప్రతి మీరు మాట్లాడుతున్నండి నా దేవా కళ్ళ ద్వారా ప్రవచనల ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్న దేవుడవు నీ వాక్యం ద్వారా బలపరుస్తున్న దేవుడవు ప్రభన విజ్ఞాపన ప్రార్థనలో ప్రభ మరి బిడ్డలు అందరి మీరు కార్యం జరిగించండి ప్రభని ఎందు నుంచే ప్రభ మేము స్వస్థత పొందగలము నాదండి మాకు సహాయకుడు నీవే ఎందుకంటే మేము కొండల వైపు కనులేతునప్పుడు మా కనులకు నీవే మాత్రమే కనబడతావునా ఈ సహాయం ఏ యుద్ధ నుండే వచ్చును దేశీయ కార్యం జరిగించండి లేక వాకును పంపి ప్రతి శుద్ధి చేయమని ప్రతి మా భారమైన మనస్సును తేలికపరచమని ఏసన తండ్రి హృదయాంతరాంగం ఎరిగిన దేవుడవు ప్రతి హృదయ ఘోషను ప్రభ విన దేవుడవు ప్రతి ఒక్క హృదయాన్ని తృప్తిపరచుడు ఎందుకంటే ఆశ గల తృప్తి పరిచే దేవుడవు నీ ఒక్కడవే నాయన ఈ లోకంలో మాకు ఏ సహాయం లేదు ప్రభ నీ అందే మా తండ్రి మా ధ్యానము ప్రభ మా ఆశ తండ్రి మా నిరీక్షణ ప్రభ ఏస కార్యంలు జరిగించి మీరే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావంలు వేస్తున్నామని చెల్లించుకుంటున్నాను ప్రభా ఈ రాత్రి సమయం అందు ప్రతి ఒక్క బిడ్డ ప్రభ మంచి నిధులు దయచేయండి గృహంలో చుట్టూ మీకు అగ్నిని కంచగా వేసి అంధకార శక్తులను బంధించి వేకోలేచి మిమ్మల్ని స్తించుటకు మరొక నూతన దినమును దయచేయమని ఏసు శక్తి గ్ర నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనకందరికీ ప్రార్థనా అంశాలు ఏ కుటుంబం నుంచి మేము ప్రార్థించినాం ఆ ప్రార్థన ఆ కుటుంబికులకి ఆ బిడ్డలందరికీ కేబీపీఎం గ్రూప్లో ఉన్న బ్రదర్ సిస్టర్ వాళ్ళ ఇంకా ఎంతమంది అయితే రాలేదు వాళ్ళ కుటుంబీకుల అందరికీ ఉన్న సకల పరిశుద్ధులకు అందరికీ సదాకాలం తోడేనిగాకీన్స్